తిరుమల లీలామతం పద్దెనిమిదవ అధ్యాయం సింహాద శ్రీనివాసుడు తొండమాన్ చక్రవర్తికి చేసిన ఇంకొక అద్భుత అనుగ్రహం గురించి బ్రహ్మాండ పురాణం చెప్తుంది అది కూడా అడగకుండా ఇచ్చిన వరానికి నిదర్శనం సింహాద అనే దైత్యుడు మహా దుష్టుడు మామూలుగానే చాలా బలవంతుడు ఇంకా శక్తుల కోసం బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేస్తాడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరినప్పుడు అతడు అడిగింది దేవతలు దానవులు గంధర్వులు యక్షులు కిన్నెరలు కింపురుషులు మానవులందరూ తన అధీనంలో ఉండేటట్లు తాను మాత్రం ఎవరి అధీనంలో ఉండే అవకాశం లేకుండా వరం అడుగుతాడు బ్రహ్మ వరం ఇవ్వడం జరుగుతుంది ఒకసారి అంతటి శక్తివంతమైన వరం దొరికాక దురహంకారంతో ఆ దైత్యుడు అందరిని హింసించటం ప్రారంభించాడు దేవతలతో యుద్ధం చేసి హింసించటం స్వర్గం నుండి పారద్రోలటం అతనికి దైనందిన క్రీడగా మారింది దేవతలు వైకుంఠం నుండి వచ్చి వెంకటాచరణలో వాసమున్న వెంకటేశ్వరుని వద్దకు వెళ్లి వారి బాధలు మొరబెట్టుకున్నారు వారికి శ్రీనివాసుడు అభయమిచ్చి తొండమాన్ చక్రవర్తి వద్దకు బ్రాహ్మణులుగా వెళ్లి సహాయం అర్థించమని సలహా ఇస్తారు అలా వెళ్లిన బ్రాహ్మణులకు తొండమానుడు అభయమిస్తాడు అలా అభయం ఇచ్చాడే కానీ సింహాద గురించి తెలుసుకోవాలని చక్రవర్తి శ్రీనివాసుని వద్దకు వచ్చి అనుగ్రహించమని కోరుతాడు చక్రవర్తిని ఆ సింహాద యుద్ధానికి వెళ్లి చంపేయమని ఆనతిస్తాడు శ్రీనివాసుడు సహాయంగా తన ఐదు ఆయుధాలను ఇచ్చి అనుగ్రహిస్తాడు శంఖం చక్రం గదా ఖడ్గం ధనస్సులను ఇచ్చి దేవతలకు సహాయంగా యుద్ధం చేయమని పంపుతాడు దేవతలతో పోరాడటానికి సింహాద లక్ష కోటి బలగంతో కడారుడు కరుడు పింగాక్షుడు విక్రద్రక కనక అనే అనుచరులతో వారి సైన్యంతో యుద్ధానికి వచ్చాడని పురాణం చెబుతోంది యుద్ధం జరిగింది పాపనాశన తీర్థస్థలంలో దేవతలు తొండమాన్ చక్రవర్తితో కలిసి సింహాదునితో యుద్ధం మొదలు పెడతారు దేవతలు సింహాదుని సైన్యంతో పోరాడుతుంటే చక్రవర్తి సింహాదునితో స్వామివారి ఆయుధాలు ఉపయోగించి యుద్ధం స్వామివారి ఖడ్గంతో గదా ధనస్సులతో వంద సార్లు సింహాదుని తల తించినా ఆ సింహాదుడు బతికి తిరిగి యుద్ధానికి రాసాగాడు చక్రవర్తికి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఎన్నిసార్లు చంపినా మరల బతికి ఏం చేయాలి స్వామివారి ఆయుధాలు చాలా శక్తి అందుకే సింహాదిని చంపుతున్నాయి కానీ మరల బతికి రాకుండా చంపలేకపోతున్నాయి ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న చక్రవర్తి చెవిలో వాయుదేవులు ఉపాయం చెప్తాడు చక్రం ప్రయోగించు అసురుడు చస్తాడు అని మిగతా ఆయుధాలు ప్రయోగం చేయడమే చేతనై అప్పటి వరకు వాటిని మాత్రమేమో చక్రవర్తి వెంటనే భగవంతుని స్మరించి చక్రానికి నమస్కరించి సింహాదుని మీదకు విసిరుతాడు ఆ సుదర్శన చక్రం భగవద్ అజ్ఞానుసారం సింహాదిని శాశ్వతంగా సంహరిస్తుంది అలా సింహాదుని సంహరించిన ఆయుధాలు స్వామి వారి వద్దకు వాపసు వెళ్లిపోతాయి తర్వాత తొండమానుడు శ్రీనివాసుని వద్దకు వచ్చి చాలా భక్తి నమ్రతలతో తన కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు చాలా సంతోషించిన శ్రీనివాసుడు తన ఆజ్ఞగా దేవతలకు అంత సహాయం చేసి సింహాదును అతను సైన్యాన్ని నాశనం చేసినందుకు వరం ఇస్తానని ఏం కావాలి అని అడుగుతాడు తొండమానుడు శ్రీనివాసునితో స్వామి నీవు ఎంతో అనుగ్రహించి నీ ఆయుధాలు ఇచ్చినందువల్లనే కదా నేను సింహాదం చంపగలిగింది అంతా నీ దయ నీవు ఆయుధాలనిచ్చి నన్ను అనుగ్రహించిన విషయం మనిద్దరికే గానీ లోకానికి తెలియదు అందరికీ తెలియాలంటే ఈ రూపంలో నీవు ఆయుధాలు ధరించకుండా ఉంటే ఆయుధాలు ఏమైనా అన్న ప్రశ్న వచ్చి స్వామివారే తొండమానుడికి ఇచ్చారన్న విషయం లోక అవుతుంది అలా ఆయుధాలు ధరించకుండా నాకు కీర్తి ప్రతిష్టలు వచ్చేట్లు అనుగ్రహించమని కోరతాడు వింత కోరిక సరే స్వామి తాను ఎప్పుడు ధరించేవి రెండే ఆయుధాలు శంఖం చక్రం శాంగ ధనస్సు అప్పుడప్పుడు ధరించేవి నందక కౌమాదికాలు తనతో ఉన్నాయా గానీ ఈ రూపంలో ధరించేవి కావు ఆ ఆయుధాలకు శ్రీనివాసుడిలా ఆజ్ఞాపిస్తాడు మీరు రాజుకు సహాయంగా ఆయనకు కావలసినప్పుడల్లా ఉండండి నాకు కావలసినప్పుడు నా వద్దకు వద్దురుగాని అంతవరకు మీరు మీ తీర్థాల్లో ఈ గుండపైన ఉండి భక్తులకు రక్షణ కల్పించండి ఈనాటి నుండి ఈ అవతారంలో నేను శంఖ చక్రాలను ధరించను అని సంకల్పం చేస్తారు అలానే నేను ఇలాగే శంఖు చక్రాలు ఆయుధాలు లేకుండా దర్శనమిస్తాను అని తొండమానుడికి వర్మిస్తాడు అంతేగాదు ఇంకా ఇలా చెప్తాడు తొండమానుడితో కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖ చక్రములను పోలిన శంఖ చక్రములను చేయించి విమానాదులను నిర్మింపజేయను అందువలన ఆతని భక్తికి వశుడనై అందరకును దర్శన వసంగుచు వరమును అభయమును ఇచ్చే హస్తముతో కృత్రిమములై మిక్కిలి సుందరముగా కనిపించు శంఖ చక్రములను సంతృప్తికై రెండు చేతుల ధరించి ప్రళయాంతము వరకు నివసింతును కలౌకస్మిన్ మహాభాగ శంఖ చక్రేతు కృత్రిమే కారయత్వ స్థాప్యమే పునః తతస్తవసిగ సర్వ ప్రత్యక్షోచర అకల్పం నివసిష్యాన్ని వరాభయహస్తక ఊర్భ్యాభ్యాణ్యాభ్యాం హస్తభ్యాం అతి సుందరే తంక చక్రేచ కల్పితే లోకతు అలా చక్రవర్తి తన రాజ్యానికి వెళ్లారు స్వామివారు ఆయుధాలు లేకుండా దర్శనం ఇవ్వటం ఆరంభించారు ఆయుధాలు తమ తమ తీర్థాలకు వెళ్లాయి కపిలతీర్థమే చక్రతీర్థం దానిపైన వరుసగా శంఖ తీర్థ శాంగతీర్థ నందకతీర్థ కౌమోదక తీర్థం అనే పంచాయుధ తీర్థాలున్నాయి ఈ తీర్థాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణుడితో స్నానం చేస్తూ వెంకటాచలానికి వస్తారు తన భక్తునికి అజరామరమైన కీర్తినివ్వడానికి భగవంతుడు చక్రవర్తిని పిలిచి అడగకుండానే అనుగ్రహించాడు చక్రవర్తి చేసింది అనిర్వచనీయమైన భక్తి శ్రద్ధ చూపటమే ఆ శ్రీనివాసు భక్తి చేస్తే చాలు మనకేం కావలసిన అడగకుండా ఇస్తాడు కరుణా సముద్రుడు భక్త వత్సరుడు కల్పభేదమైన ఈ తొండమాన్ చక్రవర్తి ఆదిత్య భవిష్యోత్తర పురాణాలలో చెప్పబడిన చక్రవర్తి అనా తేడా ఏమిటి ఒక్క కల్పనలో సేవకునితో గొడ్డలతో గోహత్య జయించబోయి భగవంతుని తలపై కుట్టినందుకు నేరుగా తను చేయకపోయినా బాధ్యత గల యజమానిగా జన్మ వచ్చింది తెలిసి చేసిన తెలియక చేసిన భగవంతుని ఎందు అపరాధము అపరాధమే పాపఫలం అనుభవించలేనంత దుర్భరం శ్రద్ధాశక్తులతో సహస్ర కలశాలతో క్షీరాభిషేకం చేసి ఆలయం కట్టించి ఉత్సవాలు జయిస్తే అడగకుండానే వరాలు కీర్తి ప్రతిష్టలు మనకు అది అర్థమైతే జాలు జన్మ సార్థకం కావడానికి మనం అంత పెద్ద పనులు ఎట్లాగూ చేయలేం పెద్ద సత్కర్మలు చేయకపోయినా చేసిన వారిని స్మరిస్తే జాలు జన్మ పావనం కావడానికి భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చినా వారు సింహాదును చంపేవారే ఎందుకంటే చంపేది వారు కాదు గనక భగవంతుని శక్తి ఆయుధాలు గనక వేడుకున్న దేవతలలో ఎవరో ఒకరికి పోస్ కదా పిలిపించి అడగకుండా అనుగ్రహం చేసింది అతనికి కీర్తినివ్వడానికి చేసిన భక్తి శ్రద్ధలకు కైంకర్యానికి ప్రతిఫలం మనకి ఏది మంచో మనకి ఏమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు మనం చూపించాల్సిందల్లా భక్తి శ్రద్ధలు